అస్సల వైకమ్ వరమతుల వరకూ అల్లందుల్లా సలాత వస్లాం అలా రసూలిల్లా అహ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాల గురించి మనం వింటూ ఉన్నాము వాటిలో ఒకటి సర్వ వ్యవహారాల్లో సర్వ విషయాల్లో న్యాయాన్ని పాటించడం కారుణ్యంతో ఇతరుల పట్ల మెతక వైఖరి అవలంబించి ఒకరి ముందు చేయి చాపి బిక్షాటనకు గురి కాకుండా ఉండే ప్రయత్నం చేయడం ఈ అలవాట్లు కూడా మనిషిని స్వర్గానికి తీసుకెళ్తాయి కానీ గుర్తుంచుకోవాలి ఏ సత్కార్యాల గురించి తెలుపబడుతుందో ఇవన్నీ కూడా విశ్వాసం సరిగ్గా ఉండి షిర్క్ లేకుండా ఉన్నప్పుడే ఈ సత్కార్యాలు మనల్ని స్వర్గానికి తీసుకెళ్లగలుగుతాయి సహీ ముస్లింలు వచ్చిన హదీదు ప్రకారం ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఖుతుబా ఇస్తుండగా ప్రసంగిస్తుండగా ఈ విషయం కూడా తెలిపారు వాహలుల్ జన్నతి సలాత స్వర్గవాసులు వారిలో ఈ మూడు రకాల వారు కూడా ఉంటారు ఊ సుల్తాన్ ఇన్ ముక్సిన్ ముతసద్దిఖిన్ మువఫక్ అల్లాహ్ ఒకరికి అధికారం ఇచ్చాడు ఆ అధికారుడు తన అధికారం న్యాయంగా నడిపిస్తూ మరియు దాన ధర్మాలు చేసుకుంటూ అతని యొక్క అన్ని వ్యవహారాల్లో అల్లాహ వైపు నుండి అతనికి సన్మార్గం సౌభాగ్యం ప్రసాదించబడినట్లుగా ఉత్తమ రీతిలో తన అధికారాన్ని చలాయిస్తూ ఉంటాడు ఇలాంటి వ్యక్తి కూడా ఏ న్యాయమైతే పాటిస్తున్నాడో దాని మూలంగా అల్లాహుతాల స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు ఇక రెండవ వ్యక్తి రజులున్ రహీమున్ రకీకుల్ కల్బిల్లి విర్బావ ముస్లిం రెండో వ్యక్తి ఎవరైతే స్వర్గంలో ప్రవేశిస్తాడో మృదువుగా కనికరం గలవాడే మరియు బంధువుల పట్ల ప్రతి ముస్లిం పట్ల ఎంతో మితక వైఖరి మృదువుగా ఉండేవాడు ఇక మూడో వ్యక్తి ఆఫీఫున్ ముతాఫీఫున్ వు అయాల్ సంతానం ఉన్నప్పటికీ తన కుటుంబం పెద్దదైనప్పటికీ తన శక్తి ప్రకారం ఏదైనా శ్రమించి ఉద్యోగం చేసి పని చేసి ఒకరి ముందు చేయి చాపకుండా తనకు తాను తన మానాన్ని పరువును కాపాడుకుంటూ జీవించే వ్యక్తి ఈ విధంగా మహాశైవలారా గమనించండి స్వర్గంలో చేరేవారు అని ఇలాంటి గుణాలు ఏదైతే తెలుపబడుతుందో వాస్తవానికి ఇస్లాం గొప్ప ధర్మం అన్న విషయం కూడా మనకు బోధపడుతుంది అన్ని రకాల చెడుల నుండి ప్రజలను ఆపి వారి పరువు మానానికి ఎక్కడ మరక వచ్చే అటువంటి భయం ఉంటుందో అలాంటి పనుల నుండి కూడా వారిని నిరోధించి న్యాయంగా కనికరంతో అందరి పట్ల మితక వైఖరి ఒకరి ముందు చెయ్యి చాపకుండా తన పరువు మానాన్ని కాపాడుకుంటూ బ్రతకాలన్నటువంటి శిక్షణ ఇస్తుంది ఇస్లాం మహాశివులారా అనాథలను దగ్గరికి తీసుకోవడం అనాథలను పోషించడం అనాథలను పెంచడం వారి యొక్క విద్య శిక్షణ అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని వారికి మంచి విద్య మంచి శిక్షణ ఇవ్వడం ఇవన్నీ విషయాలు కూడా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో లెక్కించబడతాయి ప్రవక్త మహానియ మహమ్మద్ సల్లాహు అలీ వసలం తెలిపారు మన్ బొమ్మ యతీమన్ ఎవరైతే ఒక యతీమ్ను తనకు దగ్గరగా చేర్చుకొని అతని పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించి అతనికి మంచి శిక్షణ ఇచ్చి అతన్ని పెంచుతాడో వజబత్ లహుల్ జన్న అతని కొరకు స్వర్గం విధి అవుతుంది గమనించండి అతని అన్న పానీయాలు అతని యొక్క విద్యా శిక్షణ అతనికి అన్ని రకాలుగా తన సంతానాన్ని చూసుకున్నట్లుగా ఒక అనాథను చూసుకుంటే దీనివల్ల స్వర్గం విధి అవుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం షభ ఇచ్చారు ఇది సహీ హదీఫ్ షేఖల్బానీ రెహమహుల్లా సహీ హర్ రహీబ్లో పేర్కొన్నారు మరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా తెలిపారు షేఖ్ అల్బానీ సహీహాలో దీనిని ప్రస్తావించారు మన్ దొమ్మీరి ఎవరైతే ఒక అనాథనవు ఆ అనాథ అతనికి దగ్గరివాడైనా తెలిసిన వాడైనా దూరపు వాడైనా అతన్ని తన దగ్గరికి చేర్చుకొని అల్లా అతన్ని యువకుడిగా చేసి ఇతని ఈ పోషించే వాణి అవసరం లేదు అన్నట్లుగా అతను ఎదిగే అతన్ని మంచి శిక్షణ ఇస్తూ ఉంటాడో అలాంటి వారికి కూడా स्वर्ग विधिवे अहाशिव अनाधाश्रम अनाथ मंत्र शिक्षण इवलाम दी प्रोत्स आदेश स्वर्गा सत्कार्य महाशिवरा स्वर्गा सत्कार्य जंत हकू उ జంతువుల హక్కులు ఈరోజు ఏదో సంస్థ ఏదో ఆర్గనైజేషన్ వారు నిర్ణయించిన హక్కులు కావు జంతువులను కూడా సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయిన అల్లాహ మనుషులు వారి పట్ల ఎలా ప్రవర్తించాలి అన్న విషయం ఇస్లాంలో స్వయంగా అల్లాహుతాల ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్లం వారి ద్వారా తెలియపరిచాడు మరియు జంతువుల పట్ల ఉత్తమంగా మెలగడం వారికి ఎలాంటి శిక్ష ఇవ్వకుండా అనవసరంగా వారిని చంపకుండా వారి యొక్క అన్న పానీయాల పట్ల కూడా శ్రద్ధ చూపడం ఇది స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ఒకటి అని ప్రవక్త సలల్లాహ అలీస్లం శుభవార్త ఇచ్చారు సాహిబ్ఖారి మరియు సాహిబ్ముస్లింలో వచ్చిన సంఘటన ప్రకారం ప్రవక్త సలల్లాహ అస్లం తెలిపారు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు దారిలో అతనికి చాలా దాహం కలిగింది అంతలోనే కొంతసేపటికి అతనికి ఒక బావి కనబడింది అందులో దిగి నీళ్లు త్రాగి బయటికి వచ్చేసరికి అక్కడ ఒక కుక్క అది కూడా దాహంతో దాహాన్ని భరించలేక నాలుకను బయటికి తీసి తడి మట్టిని బురదను నాకుతుంది ఆ మనిషికి అయ్యో నాకు ఎలా దాహం కలిగిందో అలాంటి దాహమే ఈ కుక్కకు కలిగినట్లుంది అని భావించి అటు ఇటు చూశాడు నీళ్లు త్రాపించడానికి ఎలాంటి ఏ వస్తువు అతనికి కనబడటం లేదు వెంటనే ఆలోచన వచ్చింది అదే బావిలో దిగాడు తను తన కాళ్ళల్లో ధరించినటువంటి తోళ్ళ మేజోళ్ళు తీసి వాటిలో నీళ్లు నింపుకొని పైకి వచ్చాడు వచ్చి ఆ కుక్కకు నీళ్లు త్రాపించాడు అల్లాహో అమనించండి ఫాహు లహు ఫుల్ జ అల్లాహు తాల అతని ఆ కృషిని స్వీకరించాడు అతనిని మన్నించాడు మరియు అతనిని స్వర్గంలో ప్రవేశింపజేశాడు అల్లాహో అంత గొప్ప కార్యం ఇంతేకాదు హదీఫ్ ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలూసలం వారిని సహాబాను అడిగారు ప్రవక్త అలనా ఫిల్బాయి అజరా ఈ విధంగా పశువుల పట్ల మనం ఉత్తమ రీతిలో ప్రవర్తిస్తే మనకు పుణ్యం దొరుకుతుందా ప్రవక్త సల్లల్లాహు అలూస్లం తెలిపారు వఫీ కుల్లి కబిదిన్ రత్బతిన్ అజరున్ ప్రతీ ప్రాణిని ఉత్తమ రీతిలో చూసుకుంటే అందులో కూడా మనకు ప్రతిఫలం ఉంది పుణ్యం లభిస్తుంది అని స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో సోదరులారా ఎవరి వయసు ఎంత పెరుగుతుందో దాని ప్రకారం ఎన్ని సత్కార్యాలు పెరుగుతూ ఉంటాయో అంతే అతనికి మేలు మరి అది కూడా స్వర్గానికి తీసుకెళ్లడానికి ఒక కారణం అందుగురించి ఈ రోజుల్లో మనది ఒక సంవత్సరం పెరిగింది అని సంతోషపడి ఏదైతే పార్టీలు చేసుకుంటూ బర్త్డేలు మనం జరుపుకుంటామో వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి మహాశైవులారా బర్త్డే పార్టీలు ఫంక్షన్లు ఏదైతే మనం జరుపుకుంటామో అందులో కేవలం సంతోషపడి మరిన్ని ఎక్కువ పాపకార్యాలకు గురి అవుతూ ఉంటాము ఇలాగే చూస్తూ ఉన్నాము ఈనాటి ప్రత్యేకంగా బర్త్డే ఫంక్షన్లు జరుపుకునే వాళ్ళల్లో కానీ ఒకవేళ మనం గ్రహించితే గ్రహించగలిగితే ఒక సంవత్సరం వయసు మనకు ఏదైతే దొరికిందో అందులో మనం ఎన్ని సత్కార్యాలు చేసుకున్నాము ఎంత విశ్వాస మార్గం మీద నడిచాము అనేది ఆలోచించుకుంటే మన ఎంతో మేలు ఉంటుంది అయితే సహి అదీతిలో వచ్చిన ఈ ఒక సంఘటన వినండి దీనితో ఎన్నో గుణపాఠాలు మనం నేర్చుకోవచ్చు ప్రవక్త సల్లా అలైస్లం కాలంలో ఖుదా ఆ వంశానికి సంబంధించిన ఇద్దరు సోదరులు ఒకే సందర్భంలో ఇస్లాం స్వీకరించారు ఇస్లాం స్వీకరించిన తర్వాత కొంతకాలానికి అందులో ఒక వ్యక్తి అల్లాహ మార్గంలో షహీదైపోయాడు మరొక వ్యక్తి సంవత్సరం వరకు బ్రతికి ఉన్నాడు ఇక తలహాబీన్ ఉబైదుల్లా తెలుపుతున్నారు ఆ ఒక సంవత్సరం వెనుక చనిపోయిన వ్యక్తిని ఆ షహీద్ కంటే ముందు స్వర్గంలో ప్రవేశిస్తున్నది నేను చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది తలాహాబిన్ ఉబైదుల్లా కళ చూశారు స్వప్న చూశారు ఆ స్వప్నంలో ఏం చూశారు ఒక సంవత్సరం అధికంగా ఏదైతే ఒక వ్యక్తి బ్రతికాడో అతను ముందుగా స్వర్గంలో వెళ్తున్నాడు అతని కంటే ఒక సంవత్సరం ముందు అల్లా మార్గంలో షహీదైపోయిన వ్యక్తి అతను తర్వాత స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది నేను ప్రవక్త సల్ల అలెస్లం వద్దకు వెళ్ళాను నా యొక్క గురించి ప్రవక్త సల్ల అలెస్లం వారికి వివరించాను అప్పుడు ప్రవక్త సల్ల అలైస్లం తెలిపారు ఒక సంవత్సరం బ్రతికి ఉన్న ఆ వ్యక్తి ఒక రమగా మాసం ఎలా ఉపవాసాలు ఉండలేదా ఒక సంవత్సరం పాటు ఆరు వేల ఇంకా ఇంకా ఈ విధంగా నమాజులు చెయ్యలేదా మరో లేఖనంలో ఉంది ప్రవక్త సలల్లాహు అలి తెలిపారు ఆ వ్యక్తి ఒక సంవత్సరం ఏదైతే ఎక్కువగా బ్రతికాడో అతను ఏ ఏ సత్కార్యాలైతే చేసుకున్నాడో దాని మూలంగా వారిద్దరి మధ్యలో భూమి ఆకాశాల మధ్యలో ఉన్నంత వ్యత్యాసం అని అల్లాహు అక్బర్ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి ఇలా బ్రతికి ఉన్న వ్యక్తి ఏ నమాజుల ద్వారా ఏ ఉపవాసాల ద్వారా ఏ సత్కార్యాల ద్వారా స్వర్గంలో ప్రవేశిస్తున్నాడో ఈ విధంగా అల్లాహ మనకు ఆయస్సు ప్రసాదించాడంటే మనం కూడా అధికంగా పుణ్యాలు చేసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే ఆ వయసు మనకు ఏదైనా లాభం చేకూరుస్తుంది ఇంకా మహాశివులారా స్త్రీ ఐదు పూటల నమాజులు చేస్తూ రమదాన ఉపవాసాలు పాటిస్తూ తన భర్తకు విధేయురాలుగా ఉంటే ఆమె కూడా స్వర్గంలో ఎలా ప్రవేశిస్తుందో చాలా గొప్పగా శుభవార్త ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోండి ఇస్లాం స్త్రీల పట్ల ఎలాంటి అన్యాయం చేయలేదు ఇస్లాం స్త్రీలను పరదా యొక్క ఆదేశం ఇచ్చి కూడా ఎలాంటి అన్యాయం చేయలేదు స్త్రీలు భార్యలుగా ఉన్నప్పుడు తమ భర్తలకు విధేయురాలుగా ఉండాలి అని ఏదైతే ఆదేశించిందో ఇందులో కూడా ఆమెపై ఎలాంటి అన్యాయం చేయలేదు ఆమె యొక్క స్థానం ఇంకా ఎంతో గొప్పగా పెంచింది ఈ హీతో ఒకసారి వినండి మీరు కూడా ప్రవక్త సల్ల అస్లం తెలిపారు ఇదా సొల్లత్ ఇల్మర్ అతు హంసహ వసమత్హత్ ఫర్జహత్ బాలహ స్త్రీ ఐదు పూటల నమాజులు చేస్తూ ఉంది రమదాన్ని మాసాల ఉపవాసాలు పాటిస్తూ ఉంది మరియు తన యొక్క పరువును మానాన్ని కాపాడుకుంటూ మర్మాంగాన్ని కాపాడుకుంటూ ఉంది మరియు తన భర్తకు విధేయురాలుగా ఉంది అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది స్వర్గం యొక్క ఏ ద్వారం నుండినా నీవు ప్రవేశించగోరినా ప్రవేశించవచ్చు అల్లాహు అక్బర్ అన్ని ద్వారాలు ఆమె కొరకు తెరవబడతాయి ఇంతకంటే గొప్ప స్థానం ఇంకేముంటుంది ఇక ఎవరైతే నా ఈ పదాలకు ద్వందార్థం తీసుకోకుండా వేరే చెడు భావం తీసుకోకుండా బుద్ధిపరంగా ఆలోచించే ప్రయత్నం చేయండి ఇస్లాం స్త్రీకి ఏ ఆదేశాలైతే ఇచ్చిందో దాని ద్వారా ఆమె స్వర్గంలో తనకు ఇష్టమైన ద్వారం నుండి స్వర్గంలో ప్రవేశించవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఈ రోజుల్లో ఎంతోమంది స్త్రీని ఇలాంటి స్వర్గం నుండి ఆపి ఆమె యొక్క పరదను ఆమె నుండి తీసేసి ఆమె యొక్క శరీర బట్టలు కూడా చాలా చిన్నవిగా చేసేసి ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆమె పరిస్థితిని ఏం చేస్తున్నారు గమనించండి స్వయంగా స్త్రీలారా నా తల్లులారా చెల్లెల్లారా మీరు కూడా గమనించండి ఇస్లాం మీ హక్కును కొట్టివేయలేదు మీకు ఇవ్వవలసిన హక్కులన్నీ ఇచ్చి మీ గౌరవ స్థానాన్ని ఇంకా పెంచింది ఇంకా స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యాలలో ఒక ఉత్తమ గుణం స్త్రీలలో వచ్చింది అంటే వారి ఇండ్లు ఎంతో బాగుపడతాయి కానీ అలాంటి స్త్రీలు అలాంటి భార్యలు ఏ భర్తలకు అయితే లభించారో ఆ భర్తలు కూడా బుద్ధిమంతులు కావాలి వారు కూడా తమ ఈ జీవితాన్ని సంసారాన్ని ఇలాంటి ఉత్తమ భార్యని ఆమె గౌరవ స్థానాన్ని గమనించాలి పురుషుల్లో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో దౌర్జన్య పనులు ఉన్నారో వారికి వారికి తగిన శిక్ష కూడా తప్పకుండా లభించి ఉంటుంది అయితే చెప్పబోయే సత్కార్యం ఏంటి మరి శ్రద్ధగా వినండి ప్రవక్త సలల్లాహు అలీ అసలు తెలిపారు అలా ఉహ్ బిరుకు బిన్ అహ్లిల్ జన్నా స్వర్గంలో మీకు మీ యొక్క భార్యల్లో ఉత్తమమైన వారు ఎవరో మీకు తెలియచేయాలా ఇహ లోకంలో భార్యల్లో ఉత్తమమైన భార్య ఎవరంటే అధికంగా తన భర్తను ప్రేమించి అల్లాహ ఆమెకు ఏ సంతానం కలుగజేస్తున్నాడో అబార్షన్ లాంటివేమీ చేయించకుండా అల్లా ఇచ్చిన ప్రతి సంతానాన్ని స్వీకరించి వారికి మంచి శిక్షణ ఇస్తూ ఇంకా ఎప్పుడైనా ఏదైనా విషయంలో భర్త కోపానికి గురి ఏదైనా ఆవేశంతో ప్రవర్తించినా ఆమె ఏమంటుంది హాదిహియీఫిక్ ఇది నా చెయ్యి నీ చేతిలో ఉంది నేను నీకు భార్యగా ఉన్నాను నీవు తిననంత వరకు నేను తినను నీవు సంతోషంగా ఉండనంత వరకు నేను ఉండను అని భార్య భర్త యొక్క ఆ కోపాన్ని దిగజార్చే తగ్గించే ప్రయత్నం చేస్తుంది మరింత కోపాన్ని పెంచే ప్రయత్నం చెయ్యదు ఎవరికైతే ఇలాంటి భార్యలు లభిస్తారో వాస్తవానికి ఆ భర్తలు కూడా అదృష్టవంతులు కానీ భర్తలు కూడా ఇలాంటి భార్యల పట్ల వారి యొక్క ఈ గుణాన్ని తెలుసుకున్న తర్వాత వారిపై ఎలాంటి అన్యాయం చేయకుండా ఎలాంటి దౌర్జన్యం చేయకుండా మెతక వైఖరి అవలంబిస్తూ ఉండడం ఇది స్వయంగా వారు కూడా స్వర్గంలో చేరడానికి ఎంతో ముఖ్య కారణం ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ప్రజలకు అన్నం పెట్టడం అన్నం తినిపించడం ఇది కూడా చాలా గొప్ప కార్యం ప్రళయ దినం యొక్క భయం ఎవరికైతే ఉంటుందో ప్రళయం పట్ల ఎవరైతే భయపడుతూ ఆరోజు స్వర్గంలో పోవాలని కోరుకుంటారో అలాంటి వారు ఇలాంటి సత్కార్యం కూడా చేస్తూ ఉండాలి అల్లాహ దాసులు స్వర్గంలో చేరేవారు ఏ అన్నం పట్ల వారికి ఎక్కువ ఇష్టం ఉంటుందో లేదా వారికి అల్లా యొక్క ప్రేమ ఇంతగా ఉంది అంటే అల్లా యొక్క ప్రేమను పొందడానికి వారు నిరుపేదలకు అనాథలకు ఖైదీలకు अन्न पेड़ो मरी केवलम अल्ला दा ओप्य पंद प्रयत्न एवरकते वो अन्न पेटारो वार् कृतज्ञता पदू विस् पाली अक वो वीर की एला प्रतिफल इव्वाल इंतमात्र इंका यह अंदम तिप्चन स्वर्ग में तीस्य ముందే మనం ఎన్నో హదీతులు విని ఉన్నాము వాతో ఏముతాం అన్నం కూడా తినబెట్టండి స్వర్గంలో శాంతిగా ప్రశాంతంగా మీరు ప్రవేశించండి ఇంకా మహాశివులారా స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యాలలో తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా ప్రవర్తించడం తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడం తల్లిదండ్రులకు ఎలాంటి బాధ కలిగించకుండా వారిని గౌరవిస్తూ వారి వయసు ప్రకారం వారికి ఏ సేవా సత్కార్యాలు అవసరమో అవన్నీ అందిస్తూ ఉండడం ప్రవక్త సల్ల అలైవలం వారి యొక్క ఎన్నో హదీసులు ఈ సత్కార్యానికి సంబంధించినవి ఉన్నాయి కానీ ఒక హదీసుపై శ్రద్ధ వహించండి ప్రవక్త సల్లల్లాహు అలైస్లం ఒక సందర్భంలో మూడుసార్లు రహీమ అన్ఫుహు రహీమ అన్ఫుహు సుమ్మ రహీమ అన్ఫుహు అతని యొక్క ముక్కు మట్టిలో కలువుగాక అతను నాశనమోగాక అని శపిస్తూ ఉంటారు ప్రవక్త మీరు ఎవరిని శపిస్తున్నారు ఎవరి గురించి ఇలాంటి శాపనాలు పెడుతున్నారు ఎవరు వారు ప్రవక్త సలహీసలు తెలిపారు ఎవరికైతే తల్లిదండ్రులలో ఇద్దరు కానీ ఒక్కరు కానీ వృద్ధాప్యానికి చేరి ఉంటారు మరియు అతడు వారికి చేయవలసినటువంటి సేవ సత్కార్యాలు చేసి స్వర్గంలో చేరుకోడు అంటే వారికి ఏ సేవలు అందించాలో అందించడు అందుకని అతడు స్వర్గంలో చేరడు అలా తల్లి తల్లిదండ్రులను సజీవంగా ఉన్నప్పటికీ వారి సేవలు చేయకుండా స్వర్గంలో చేరనటువంటి మహా దురదృష్టుడు అతను నాశనమవుగాక అని నేను శపిస్తున్నాను అని చెప్పారు ప్రభక్టర్ సలహా అల్లై సలం అందు గురించి ఎవరి ఎవరికైతే తల్లిదండ్రులు లేదా ఇద్దరిలో ఒకరు కూడా కనీసం ఉన్నారో వారు తమ తల్లిదండ్రులను అదృష్టంగా భావించాలి హసన్ బ్రీ రెహమతుల్లా అలీ గారి గురించి వారి తండ్రి చనిపోయినప్పుడు వారు చాలా రోధించారు ఏడ్చారు అని వార్త వచ్చింది అయితే కొందరు అతనికి దగ్గరగా ఉన్నవారు అతన్ని కలిసి ఏమిటి సంగతి మీరు మమ్మల్ని ఇంతగా ఓర్పు ఇచ్చే సహనం గురించి చెప్పేవారు ఇంతగా ఏడుస్తున్నారు అని అంటే ఆయన ఏం చెప్పారు నా తండ్రి చనిపోయాడు అని మాత్రమే కాదు ఏడుస్తున్నది నా కొరకు ఒక సత్కార్యాలు పొంది అటువంటి ద్వారం ఏదైతే ఉండేనో అది మూయబడినది అని నాకు బాధ కలిగి ఏడుస్తున్నాను అని చెప్పారు అల్లాహాకివారు ఎలాంటి పుణ్యాత్ములు ఉండే తల్లిదండ్రుల సేవ సత్కార్యాలు చేసేటువంటి భాగ్యం ఇక నాకు కలగడం లేదు కదా అని వారికి బాధ కలుగుతుంది మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఉంచుకొని వారిని బాధించే వారున్నారు అల్లాహు అక్బర్ అల్లాహు తాలా మనందరికీ ఇలాంటి సత్కార్యాలు అధికంగా చేస్తే ఉండే భాగ్యం కలిగించుగాక నిజాకల్లాహుఖైరా అసలాం వరహ్మూల వరకత